గలవాడ విదువో నేను నాపాటు హరి నన్ను కావగదవే నిలువు నూరు వండీని నెచ్చలు నీ దేహమైతే ఒలిసి దుఃఖములకు ఓరువలేదు కులము గోటిశేసును గుంపుల జన్మాదులైతే అలరి ఓరులబోయి అడిగేదే ఎప్పుడు పట్టితే పసిడిరాలి పచ్చన సంసారము గట్టు తెలియ ప్రాణము కూటిచేతిది ఉట్టిపడీ మానుషము ఒకనాటికొకనాడు వట్టి కాంతల ఎదుట భంగపడేమిదివో చేరి చెట్టడిచితేను చేటడు చుట్టరికాలు ఈ రీతి నిన్నాళ్లదాకా ఎందుండిరో ఆరచితే మూరెడెక్కీనదే నామకీర్తనము కూరిమి శ్రీవెంకటేశననాళికకును